ఐదు వందల కీర్తన ఎంత ప్రతాపమువాడు ఎంతటి నేరు పరి ఎంతని పొగడవచ్చు ఈ రాముని వాలినొక్క కోలనేసి వారధి గట్టినవాడు తాలిమితో సుగ్రీవుని లాలించినాడు పాలించి విభీషణుని పట్టము గవాడు ఏలుమణిలంకెరాముడు కుచ్చిపర మొండెముగా కుంభగన్ను కొట్టినాడు హెచ్చిరా కాసుల జంపే నీరాముడు తచ్చి రావణాసురుని తలలు చెండ ఆడినాడు హిచ్చ కొలదులా నిట్టే సీతతో విమానమెక్కి చేరి అయోధ్యకు వచ్చి ఈతల బట్ట మేలినాడీ రాముడు శ్రీతరునితో గూడి శ్రీవేంకటేశుడైనాడు ఈతడే ఇతడే ఈ రాముడు